హరిహి ఓం ీగరుభ్యో నమ హరి ఓ శ్రీమహాగాధిపత నారాయణసమారంభా వ్యాస శంకరమధ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా नरंचैव नारायण नमस्कृत नरं नरोस्वतीयुदी महामहोपाध्याय ब्रह्मश्री पुलल श्रीरामचंद्रु रच महाभारत सारसंग्रह अश्वेधिर्वा श्रवणमचे నేటి తరం వాళ్లకు మహాభారతాన్ని అందించాలనే సంకల్పంతో ఆచార్యుల వారు ఈ అద్భుత ఇతిహాసాన్ని మహాభారత సారసంగ్రహంగా రచించారు వ్యక్తిత్వ వికాసానికి మూలమైన మహాభారతంలోని ధర్మాధర్మాల సునిశ్చిత విశ్లేషణను అందుకొని ఆనందించగలిగిన వాళ్లదే సౌభాగ్యం చెవులున్నందుకు అదే సార్థకత శ్రీహి స్వస్తి గణేశాయ నమాభారత సారసంగ్రహం అశ్వమేధిక పర్వం కురువంశ వినాశనానికి సకల జనక్షయానికి తానే కారణం అనే భావం యుధిష్టిరుణ్ణి మనసులో నిరంతరము వేధిస్తూనే ఉంది గంగానదిలో జలతర్పణాలిచ్చి రుద్రాష్ట్రుణ్ణి తీసుకుని గట్టుమీదికి వచ్చిన యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి తలచుకొని తలచుకొని దుఃఖం ఆపుకోలేకపోయాడు స్పృహతప్పి నేల మీద పడిపోతుంటే కృష్ణుడు చూసి చెప్పగా వెంటనే భీముడు పట్టుకున్నాడు అతడి పరిస్థితి చూసి మిగిలిన పాండవులు రాజులు కంగారు పడ్డారు పుత్రశోకంతో బాధపడుతున్న ఋతరాష్ట్రుడు ఇరుష్ఠిరుడితో కురుషార్థులా లే తర్వాత చేయవలసిన పనులన్నీ చెయ్యి ఈ భూమండలాన్ని క్షత్రధర్మానుసారం జయించుకున్నావు సోదరులతోనూ మిత్రులతోనూ కలిసి భోగాలు అనుభవించు ఇప్పుడికి నీవు దుఃఖించటానికి కారణమేది నాకు కనపడదు దుఃఖించవలసి వస్తే నూరుగురు కొడుకులను స్వప్నంలో దొరికిన ధనాన్ని పోగొట్టుకున్నట్టు పోగొట్టుకున్న నేను గాంధారి దుఃఖించాలి శోచిత్యం పశ్యామిర్మ భూతాం వరా ఆనాడు విదురుడు చెప్పిన మాటలు వినకపోవటం చేత నేను ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉండవలసి వచ్చింది అన్నాడు ఋతరాష్ట్రుడి మాటలు విని యుధిష్ఠిరుడు మౌనంగా ఉండిపోయాడు కృష్ణుడు యుధిష్ఠిరుని మనస్సుకు ధైర్యం చెబుతూ రాజా నీవు ఈ విధంగా దుఃఖిస్తుంటే పూర్వం మరణించిన నీ పితామహులకు సంతాపం కలుగుతుంది వ్యాసుడు భీష్ముడు విద్రుడు నారదుడు చెప్పగా రాజధర్మాలన్నీ విన్నావు కదా ఇంతమంది చేసిన ఉపదేశాలు విన్న తర్వాత కూడా మూఢుని వలె ప్రవర్తించటం మంచిది కాదు నీవు యుద్ధంలో చంపిన సూర్యులందరూ ధైర్యంగా పోరాడి మరణించిన వాళ్లే కాని యుద్ధం నుండి పారిపోతూ చంపబడలేదు ఆ విధంగా వాళ్లందరూ వీరస్వర్గం చేరారు రణరంగంలో మరణించిన వాళ్లెవరినీ కావాలన్నా చూడలేం కదా అలా జరగవలసి ఉంది జరిగింది దుఃఖించకు అన్నాడు కృష్ణ నీకు నా మీద ఎంత స్నేహభావం ఉన్నదో నాకు పూర్తిగా తెలుసు నాకు అనేకమైన ఉపకారాలు చేశావు అనేక విధాలు రక్షించావు నేను వనానికి వెళ్లిపోవాలనుకుంటున్నాను అనుజ్ఞయ్యి పితామహుణ్ణి కరుణుణ్ణి చంపిన నేను చేసిన పాపం ఎలా పోతుందో చెప్పు అన్నాడు యుధిష్ఠిరుడు ఆ మాటలు విని వ్యాసుడు యుధిష్ఠిరా నీకు మేము ఎన్ని మాటలు బోధించినా మళ్లీ మొదటికే వస్తున్నావు మోక్షధర్మాలన్నీ విన్నావు అనేక పర్యాయాలు నేను నీ సందేహాలన్నీ తీర్చాను నేను చెప్పిన మాటల మీద నమ్మకం లేకపోతే చెప్పినవన్నీ మర్చిపోతున్నావు ఏ పాపాల పరిహారానికి ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలో విన్నావు రాజధర్మాలు దానధర్మాలు అన్నీ విన్నావు మళ్లీ అజ్ఞానంతో ఎందుకు ఇలా మోహం చెందుతున్నావు విధిష్ఠిరా నీ ఆలోచనలేవీ సరిగా ఉన్నట్లు నాకు తోచదు ఏ మానవుడు కూడా స్వతంత్రించి ఏ పని చేయజాలడు మంచి పనైనా ఈశ్వరుడు చేయిస్తేనే చేస్తాడు అలాంటప్పుడు ఈ ఏడుపులన్నీ ఎందుకు యుధిష్ఠిరత న మే మతి నహి కచ్చిత్ స్వయం మత్య స్వశాకరు క్రియా ఈశ్వరేణ యుక్తేథే సాత్వసా మానవ కరోతి పురుష కర్మ త్ర కరిద కాదు నేను మహాపాపంచేశాను అని అనుకుంటున్నావా చెబుతాను విను పాపాలు చేసిన వాళ్లు తపస్సుల చేత కృతువుల చేత దానాల చేత పాపాలను పూర్తిగా తొలగించుకోవచ్చును తపోతుం పురుష ఏ స్మ పాపాతే దశరథకుమారుడైన రాముడు చేసినట్లు మీ పూర్వపురుషుడైన దుష్యంత పుత్రుడు భరతుడు చేసినట్లు అశ్వమేధ యాగం చేయి అన్నాడు వ్యాసుని మాటలు విని యుధిష్ఠిరుడు ద్విజోత్తమ అశ్వమేధం మొత్తం భూమండలాన్నే పవిత్రం చేస్తుంది సందేహం లేదు అయితే నాకొక క్లేశం ఉంది చెబుతాను విను ఇంత గొప్ప జ్ఞాతివధ చేసిన నేను అల్పమైన దానం కూడా ఇవ్వగల పరిస్థితిలో లేను నా వద్ద ధనం లేదు ఇంకా గాయాలు మానకుండా కష్టాలలో ఉన్న ఈ బాలుడైన రాజకుమారులను నాకు ధనం తెచ్చి ఇవ్వండి అని యాచించదాలను నటు బాళాని మాందీనా వసుయాచితుం తథైవార్ధ్రవ్రణాకృచ్ఛ్రే వర్తమానాత్మ చేతులారా భూమండలాన్నంతా నశింపజేసి యజ్ఞం చేస్తాను పన్ను ఇవ్వండి అని ఎలా అడగగలను దుర్యోధను మూలాన రాజులందరూ మరణించారు తనం కోసమే అతడా పని చేశాడు ఇప్పుడు ధనాగారం పూర్తిగా శూన్యం అయిపోయింది అశ్వమేధ యాగంలో భూమండలాన్నంతటిని దక్షిణగా ఇవ్వాలని శాస్త్రం చెబుతూ ఉన్నది కదా ఈ భూమండలానికి ప్రతినిధిగా ఏదో కొంచెం భూమి ఇచ్చి ఇదే భూమండలం అనుకోండి అని నేను చెప్పలేను అందుచేత నేనిప్పుడేమి చెయ్యాలో నువ్వే సాచివ్యం చెయ్యాలి సలహా చెప్పాలి అన్నాడు వ్యాసుడు ఆలోచించి ధర్మరాజా పూర్వం మరుత్తుడను మహారాజు హిమవత్పర్వతం మీద అశ్వమేధయాగం చేసి బంగారు రాసులు ఋత్వికులకు దక్షిణగా ఇచ్చాడు ఆ బ్రాహ్మణులు ఆ హిరణ్యరాశులు అక్కడేనే విడిచి వెళ్లిపోయారు నీవు ఆ హిరణ్యరాశులు తెచ్చుకుని అశ్వమేధం చెయ్యి అన్నాడు ఆ మరుత్త మహారాజు ఎవరు ఎప్పుడు యజ్ఞం చేశాడు అని యుధిష్ఠిరుడు అడుగ్గా వ్యాసుడు ఇంద్రునితో పోటీపడి మరుత్తుడు అశ్వమేధయాగం చేయటం ఇంద్రుని పురోహితుడైన తన అన్నగారే బృహస్పతితో పోటీపడి సంవర్తుడన మహాప్రభావశాలి ముని ఆ యజ్ఞం చేయించటం మొదలైన వృత్తాంతం యుధిష్ఠురుడికి సవిస్తరంగా చెప్పాడు కృష్ణుడు వ్యాసుడు చెప్పినట్లు యజ్ఞయాగాదులు ఆచరించమని బోధిస్తూ ఇలా అన్నాడు యుధిష్ఠిరా వక్రమైనదంతా మృత్యుస్థానం రుజుత్వం బ్రహ్మస్థానం మోక్షేతు ముఖ్యంగా తెలుసుకునవలసిన విషయం ఇదే మిగిలినదంతా ఏమి చెప్పినా వ్యర్థప్రలాపమే సర్వం జిహ్మం మృత్యుపదార్జవం బ్రహ్మణ పదం నువ్వు చేయవలసిన పని పూర్తి చేయలేదు శత్రువులను జయించనూ లేదు ఎందుచేతనంటే నీలోనే ఉన్న శత్రువును తెలుసుకొని లేకుండా ఉన్నావు ఈ విషయంలో పెద్దలు ఒక కథ చెబుతారు పూర్వం ఇంద్రుడికి వృత్రాసురుడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు వృత్రుడు భూమిని ఆక్రమించి దాని సారమైన గంధం హరించాడు ఇంద్రుడు కోపించి వజ్రం ప్రయోగించగా జలంలో ప్రవేశించి దాని సారమైన రసం హరించాడు ఇంద్రుడు వజ్రం ప్రయోగించగా అతడు వాయువులో ప్రవేశించి దాని సారమైన స్పర్శ హరించాడు ఇంద్రుడు వజ్రం ప్రయోగించగా ఆకాశంలో ప్రవేశించి దాని సారమైన శబ్దం హరించాడు ఇంద్రుడు వజ్రం ప్రయోగించగా వృద్ధుడు ఇంద్రునిలోనే ప్రవేశించాడు వృత్రాసురుడు ఆవహించగానే ఇంద్రుడు మోహం చెందాడు అప్పుడు వశిష్ఠుడు రథంతర సామచేత అతని మోహం తొలగించగా ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించి తనలోనే ఉన్న వృత్రాసురుణ్ణి వధించాడు నువ్వు యుద్ధంలో బాహ్యశత్ని జయించాలనుకుంటున్నావు గాని నీ అంతర మమకారం నిన్ను పీడిస్తూనే ఉంది దాన్ని జయించి నావాళ్లు మరణించారు నా వాళ్లను నేనే చంపివేశాను అనే భావం తొలగించుకొని ధర్మంగా రాజ్యం వేలుకో అని బోధించాడు ఇంతవరకు వ్యాస కృష్ణాదులు చెప్పిన మాటలతో యుధిష్ఠిరుడి మనస్సులోని శోకం పూర్తిగా తొలగి అతడు సహజ స్థితికి వచ్చాడు ఆ మునులందరితో యుధిష్ఠిరుడు మహాత్ములారా మీ మాటల చేత నా భారం అంతా పూర్తిగా తొలగిపోయింది నేను చేసిన దానిలో అత్యల్పమైన పాపం కూడా లేదని నాకు నమ్మకం కలిగింది మీరు చెప్పినట్లు హిమవత్ పర్వతం నుండి సువర్ణం అంతా తీసుకుని వచ్చి యాగం చేసి దేవతలను కూడా సంతోష అన్నాడు ఆ మాటలు విని మునులందరూ సంతోషించి అంతర్ధానం పొందారు యుధిష్ఠిరుడు బంధుమిత్రాదులతో నగరంలో ప్రవేశించి రాజ్యం పాలించాడు ప్రజలందరూ అతని పాలనలో చాలా సుఖంగా ఉన్నారు కృష్ణుడు తనకు అత్యంత ప్రియులైన పాండవులతో కలిసి హస్తినాపురంలో చాలా కాలం ఉండిపోయాడు కృష్ణార్జునుడు కలిసి వివిధ ప్రదేశాలలో తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ అప్పుడప్పుడు మయసభలో కాలం గడిపారు మయసభలో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఒకనాడు అర్జునుడు మాటల సందర్భంలో కేశవ యుద్ధ ప్రారంభంలో నీవు ఆనాడు నాకు ఎన్నో అద్భుతమైన విషయాలు బోధించావు నా మనసు సరిగా లేకపోవటంచేత అవన్నీ నేను మర్చిపోయాను ఎత్త భగవత ప్రోక్తం పురాకేశం పురుష వ్యాఘ్రా నష్టం మే భ్రష్టచేతసాలన్నీ మళ్లీ వినాలని ఉంది అన్నాడు ఆ మాటలు విని కృష్ణుడు అవును ఆనాడు రహస్యమైన సనాతన ధర్మం బోధించాను నీ బుద్ధి సరిగా లేకపోవటం చేత నువ్వు జాగ్రత్తగా గ్రహించినట్లు లేదు నువ్వు ఇలా మర్చిపోవటం నాకు నచ్చలేదు ఆ విషయాలన్నీ మళ్లీ చెప్పమంటే నాకు మాత్రం ఎలా గుర్తుంటాయి నువ్వు దుష్టమైన మేధాశక్తి గల శ్రద్ధాశూన్యుడవుగా కనబడుతున్నావు ఇదంతా మళ్లీ చెప్పటం కష్టం అబుధ్యా నాగ్రహీర్యస్త్వం తన్మే సుమహ స్మృతి భవిష్యతి నూనమ్రద్ధానోసి పాండవ నచ్యం పునర్వక్శేషేణ ధనంజయ ఐతే ఆనాడు నేను చెప్పిన విషయాలతో సంబంధం ఉన్న కొన్ని ఇతిహాసాలు చెబుతాను విను అని అంటూ కొంతమంది మహాత్ముల జరిగిన సంవాదాలు ఉదాహరిస్తూ కొన్ని ధర్మ విషయాలు కొన్ని ఆధ్యాత్మిక విషయాలు బోధించాడు ఈ విధంగా బోధించి కృష్ణుడు అర్జున యుద్ధ ప్రారంభంలో ఈ విషయాలే నేను నీకు చెప్పి ఉన్నాను వీటి మీద మనస్సును నిలుపుకో పూర్వమప్యేతదేవోక్తం యుద్ధకాల ఉపస్థితే మయాతవ మహాబాహో తస్మాదత్ర మనఃకూరు ఈ ధర్మాన్ని శ్రద్ధగా ఆచరిస్తే సర్వ పాప వినుర్ముక్తుడవై మోక్షం పొందుతావు అన్నాడు కృష్ణుడు ద్వారకకు వెళ్ళుట కృష్ణార్జునుడు ఇందప్రస్థంలోని మయసభలో కొన్ని రోజులు గడిపి హస్తినాపురానికి తిరిగి వెళ్లారు మా తండ్రిగారైన వసుదేవుణ్ణి చూసి చాలా కాలం అయింది ఆయనను మా తల్లిని ఇతర బంధువులను చూడటానికి ద్వారకకు వెళ్లాలి మీ అన్నగారి అనుమతి తీసుకుని ఇక నేను ద్వారకకు వెళతాను అని కృష్ణుడు అర్జునుడితో అంతకు ముందే చెప్పి ఉన్నాడు కృష్ణార్జునుడిద్దరూ హస్తినాపురం చారగానే ఋతరాష్ట్రుడు గాంధారి కుంతి విదురుడు ధర్మరాజు మొదలైన పెద్దవాళ్లందరినీ కలిసి పాదాభివందనం చేసి పాంచాలి సుభద్రా మొదలైన వాళ్లనందరినీ పలకరించాడు కృష్ణుడు ఆ రోజు రాత్రి అర్జునుడి భవనంలో నివసించాడు మరునాడు ప్రాతకాలం కృష్ణార్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్లారు అతడు ప్రీతిపూర్వకంగా వాళ్ళిద్దరినీ పలకరించి ఏదో చెప్పదలుచుకున్నట్లున్నారు అన్నాడు అర్జునుడు వినయపూర్వకంగా రాజా వాసుదేవుడు మన దగ్గరికి వచ్చి చాలా కాలం అయినది కదా నీ తీసుకుని ద్వారకకు వెళ్లి తండ్రి గారిని చూడాలనుకుంటున్నాడు అయం చిషితో రాజన్ వాసుదేవః ప్రతాపవాన్ ఆ మాట విని యుధిష్ఠిరుడు కొండరీకాక్ష నీ తండ్రి మా మాతులు అయిన వసుదేవుణ్ణి దేవకీదేవిని చూడటానికి క్షేమంగా ద్వారకాపురికి వెళ్ళు మాతులునికి బలరామునికి పెద్దలకు నన్ను నా సోదరులను గుర్తు చేసి మా అందరి మన్ననులు అందజేయి నీ తండ్రిని యాదవులను ఇతర బంధువులను చూసి నువ్వు మళ్లీ అశ్వమేధ యాగానికి అమూల్యమైన కానుకలు తీసుకుని రావాలి కేశవ నీ అనుగ్రహం చేతనే మేము ఈ భూమినంతనే పొందగలిగాం శత్రువులను నిర్మూలించగలిగాం ఇయ వసు ప్రసాదా తవ కేశవ అస్మానుపగత వీర నిహతాశ్చాపి శత్ర అన్నాడు కృష్ణుడు ధర్మరాజుకు అభివాదనం చేసి మేనత్త అయిన కుంతి వద్దకు వెళ్లి ఆమెకు అభివాదనం చేశాడు కుంతి ధర్మరాజుల అనుమతితో సుభద్రను కూడా తన వెంట తీసుకుని ద్వారకకు బయలుదేరాడు కృష్ణుడితో సాచ్చికి కూడా ఉన్నాడు కృష్ణుడు ద్వారకాపురి చేరేసరికి యాదవులందరూ రైవతక పర్వతం మీద చేరి ఏదో ఉత్సవం చేసుకుంటున్నారు కృష్ణుడు తన బంధుమిత్రాదులను అక్కడనే కలిసి చాలా మంది వృష్ణ్యంధకులు కూడా రాగా తన భవనం చేరాడు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి బంధువులతో కలిసి అనేక విషయాలు ముచ్చటించుకుంటూ కొంత సమయం గడిపాడు కౌరవుల మధ్య పాండవుల మధ్య ఘోరమైన సంగ్రామం జరిగిందని విన్నాను నువ్వు అదంతా ప్రత్యక్షంగా చూసి ఉంటావు కదా ఏమైందో చెప్పు అని వసుదేవుడు అడగ్గా కృష్ణుడు పద్దెనిమిది రోజుల పాటు జరిగిన యుద్ధమున్ని కూడా కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పాడు మహాత్ములైన క్షత్రియ వీరులు చేసిన అద్భుతమైన పనులు వర్ణించి చెప్పాలంటే నూరు సంవత్సరాలు కూడా చాలవు చాలా సంక్షిప్తంగా చెబుతున్నాను వినండి భీష్ముడు యుద్ధ ప్రారంభంలో పదకొండు అక్షౌహిణీయుల కౌరవ సైన్యానికి సేనానాయకుడయ్యాడు అర్జునుడి చేత రక్షించబడుతున్న శిఖండి పాండవుల ఏడు అక్షౌహిణీయుల సైన్యానికి సేనాపతిగా ఉన్నాడు పది రోజుల యుద్ధం జరిగింది శిఖండి అర్జునుడు భీష్ముణ్ణి బాణవర్షంతో పీడించగా ఆయన శరతల్పం మీద శయనించి ఉత్తరాయణం వచ్చిన తర్వాత ప్రాణాలు విడిచాడు అప్పటికి మిగిలిన తొమ్మిది అక్షౌహిణీయుల కౌరవ సేనకు మహావీరుడైన ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు ఆయనకు కృపా కరణాదులు రక్షకులుగా ఉన్నారు పాండవ సైన్యానికి భీముడు రక్షకుడుగా ఉండగా దృష్టజ్యమునుడు సేనానాయకుడయ్యాడు ఐదు రోజులు జరిగిన యుద్ధంలో చాలా వరకు వీరులందరూ మరణించారు బాగా అలసిపోయి ఉన్న ద్రోణాచార్యుడు దృష్టజమునుడికి వశమైపోయాడు ఇప్పటికి మిగిలిన ఐదు అక్షోహిణుల కౌరవ సైన్యానికి కర్ణుడు సేనానాయకుడయ్యాడు మూడు అక్షోహిణుల పాండవ సైన్యాన్ని అర్జునుడు పాలించాడు రెండవ రోజునే కర్ణుడు అగ్నిలో పడిన మెడతవలే అర్జునుడి చేతిలో మరణించాడు మిగిలిన మూడు అక్షౌహిణుల కౌరవ సైన్యానికి శల్యుడు సేనాపతి అయ్యాడు చాలా వరకు సైన్యమంతా నశించగా మిగిలిన ఒక అక్షౌహిణి సైన్యాన్ని నడుపు యుధిష్ఠిరుడు శకుని మరణించగానే దుర్యోధనుడు గదా పాణి అయి రథంలో దాక్కున్నాడు అతడక్కడ ఉన్నట్టు తెలిసిన భీముడు గదాయుధంలో వారిని రాజులందరూ చూస్తుండగా వధించాడు రాత్రి పాండవ సైన్యం అంతా శిబిరంలో నిద్రిస్తుండగా తండ్రిని చంపినందుకు పగపట్టిన అశ్వత్థామ ఆ సైన్యాన్నంతటినీ సంహరించాడు పాండవుల పుత్రులందరూ మిత్రులు సైన్యము నశించగా ఇక పాండవ పాండవులు ఐదుగురు నేను సాత్యకి మిగిలి ఉన్నాం కౌరవపక్షంలో కృపుడు కృతవర్మ అశ్వద్ధామ యుద్ధం నుండి బయటపడ్డారు పాండవులను ఆశ్రయించడం చేత జ్యూత్సవు కూడా మిగిలాడు విధురా సంజయులు ధర్మరాజును ఆశ్రయించారు తండ్రి పద్దెనిమిది రోజులు ఈ విధంగా జరిగిన ఆ యుద్ధంలో క్షత్రియులందరూ ప్రాణాలు వదిలి స్వర్గం చేరారు యుద్ధ వృత్తాంతం విన్న యాదవులందరూ చాలా దుఃఖించారు యుద్ధ వృత్తాంతం అంతా తండ్రికి నివేదించిన కృష్ణుడు आयन दुखीस्देश्यो अभिमनुवध विषय दाटवेश अभिमनोधर शोचग्रा महामति मौहिवधं श्रुवा वसुदेव महात्यय दुखशोकाभंत भवेति महामति पक्ने सुभद्र అభిమన్యుని విషయం కూడా చెప్పు అంటూ స్పృహ తప్పి తండ్రి పాదాల చింతపడిపోయింది అభిమన్యుడి వదను గూర్చి వినగానే వసుదేవుడు కూడా మూర్చిల్లాడు కృష్ణుడు అందరిని తీర్చి మెల్లమెలగా అభిమన్యుణ్ణి కౌరవ వీరులందరూ కలిసి ఏ విధంగా అధర్మ యుద్ధంలో వధించారో చెప్పాడు వ్యాసుడు ఉత్తరను అర్జునుణ్ణి ఓదార్చి ధర్మరాజుకు అశ్వమేధం చేయమని చెప్పుట అభిమన్యుడు మరణించిన నాటి నుండి ఉత్తర ఆహారం తీసుకొనలేదు ఆ విధంగా ఆమె గర్భంలోని శిశువు గర్భంలోనే అణిగిపోయే పరిస్థితి ఏర్పడింది అప్పుడు దివ్య దృష్టితో ఆ విషయం తెలుసుకున్న వ్యాసుడు వచ్చి కుంతి సమక్షంలో ఉత్తరతో ఇలా అన్నాడు యశస్విని నువ్వు ఈ విధంగా శోకంతో కృంగిపోకూడదు వాసుదేవుని ప్రభావం చేత నీకు మహా తేజస్శాలి పుత్రుడు పుడతాడు నేను కూడా చెబుతున్నాను పాండవుల తరువాత అతడు ఈ భూమండలానంతటని పాలిస్తాడు అవే మాటలు అర్జునుడికి కూడా చెప్పి వ్యాసుడు అతన్ని ఓదార్చాడు ఆ మాటలు విని అర్జునుడు శోక సంతోషించాడు ఆనాడు మొదలు శిశువు గర్భంలో శుక్లపక్ష చంద్రుడు క్రమక్రమంగా పెరిగాడు తరువాత వ్యాసుడు నీవు మనం అనుకున్న విధంగా అశ్వమేధయాగం చెయ్యి అని ఇదిష్ఠిరుడితో చెప్పి అంతర్ధానం చెందాడు పాండవులు తనం తీసుకుని రావటానికి వెళ్ళుట వ్యాసుడి మాటలు విన్న యుధిష్ఠిరుడికి యాగం చేయాలన్న కోరిక దృఢమైంది అతడు తమ్ములందరినీ పిలిచి వాళ్లతో కృష్ణుడు వ్యాసుడు భీష్ముడు వీరందరూ కూడా మనం అశ్వమేధయాగం చేస్తే మంచిదని చెప్పారు కదా అది చేస్తే మనకు ఇప్పుడు భవిష్యత్తులో కూడా హితం కలుగుతుంది ప్రస్తుతం భూమండలం అంతా రత్నవిహీనం అయిపోయింది కదా వ్యాసుడు చెప్పినట్లు మరుత్తుడు హిమాలయం మీద విడిచిన హిరణ్యం అంతా తీసుకుని వద్దామా అలా చేయటం మంచిదా కాదా మనం అలా చేయగలమా చేయలేమా భీమసేన నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు భీముడు వినయపూర్వకంగా రాజా వ్యాసుడు చెప్పినట్లుగా హిమాలయ పర్వతం మీద నున్న ధనం తీసుకుని వద్దాం మహాత్ముడైన గిరీషుణ్ణి ప్రార్థిస్తే ఆయన తప్పక అనుమతిస్తాడు ఆయన అనుమతించిన తర్వాత అక్కడున్న రక్షకులు అడ్డు చెప్పరు అన్నాడు అర్జున నకుల సహదేవులు కూడా అలా చేద్దాం అన్నారు యుధిష్ఠిరుడు సంతోషించి ధృతరాష్ట్రునికి ఈ విషయం తెలిపి అతని అనుజ్ఞ తీసుకున్నాడు జుత్సువును ధృతరాష్ట్రాదుల సంరక్షణకై అక్కడనే ఉంచి పాండవులందరూ ఒక శుభముహూర్తాన స్వస్తి వాచనాదులన్నీ సైన్యంతో ధనం తీసుకుని రావటానికై హిమాలయానికి బయలుదేరారు హిమాలయ పర్వతం చేరి అక్కడ సమతల ప్రదేశంలో పూజాహోమాదులు నిర్వర్తించారు ఆనాటి రాత్రి వారందరూ ఉపవాసం ఉంటూ దర్భాసనాల మీద సేణించారు మరునాడు శాస్త్రోక్త నియమాలను పాటిస్తూ శివమహాదేవుడికి పూజలు చేసి అనేక విధాలైన పదార్థాలు భోజ్యాలు మాంసాలు సమర్పించారు శివుని కింకరులకు యక్షులకు పుష్పాపహారాదులు సమర్పించారు పూజ పరికార్యక్రమాలన్నీ పూర్తి చేసి యుధిష్ఠుడు అక్కడ ధనం గుప్తంగా దాచి ఉంచిన ప్రదేశాలు తవ్వించి పెద్ద పెద్ద విచిత్రమైన వేల పాత్రలు బయటికి తీయించాడు ఆ పాత్రల్లో ఉన్న ధనాన్నంతటినీ వేల కొడది గొర్రెలు ఏనుగులు బళ్ళు రథాలు మొదలైన వాటి మీద ఎక్కించుకొని హస్తినాపురానికి బయలుదేరారు ప్రతి రెండు క్రోసుల దూరంలో ఆగుతూ ప్రయాణం ముందుకు సాగించారు పాండవులు ఆ ధనంతో హస్తనాపురం చేరకముందే కృష్ణుడు జరగబోయే అశ్వమేధ యాగం కోరకై బలరామునితోనూ సాత్వ్యకితోనూ ప్రద్యుమ్నుడు మొదలైన పుత్రులతోనూ ఇంకా కొందరు యాదవ ప్రముఖులతోనూ కలిసి హస్తినాపురానికి వచ్చాడు అన్నగారి వెంట సుభద్ర కూడా వచ్చింది ఋతరాష్ట్రుడు విద్రుడు యూత్సు మొదలైన వాళ్లు చేసిన స్వాగత సత్కారాదులు గ్రహించి కృష్ణుడు అక్కడనే నివసించి ఉండగా ఉత్తర ప్రసవించింది ఆ వార్త వినగానే అంతా హర్షధ్వానాలతో నిండిపోయింది అయితే ఉత్తర క్షణంలోనే హర్షధ్వాణాలు ఆగిపోయి హాకారాల ధనులు వినపడ్డాయి ఆ శిశువు బ్రహ్మాస్త్ర పీడితుడై నిశ్చేష్ఠుడై పడి ఉన్నాడు స్త్రీల ఆర్తనాదాలు విని కృష్ణుడు తొందరపడుతూ అంతఃపురంలోనికి వెళ్ళాడు ఏడుస్తూ తన వైపే వస్తున్న మేనత్త కుంతి ఆమె వెనుక ద్రౌపది సుభద్ర ఇతర స్త్రీలు కనపడ్డారు కృష్ణ అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం గర్భస్థ శిశువును చంపకుండా కాపాడతానని ఆ నాడు నీవు ప్రతిజ్ఞ చేశావు కదా శిశువు నిశ్చేష్ఠుడుగా ఉన్నాడు వీని ప్రాణాలు నిలిపి జీవింపచేసి నీ ప్రతిజ్ఞ నిలుపుకో అంటూ కుంతి విలపిస్తూ కృష్ణుణ్ణి ప్రార్థించింది కౌరవ వంశం అంతా ఈ పిల్లవాని మీద ఆధారపడి ఉంది ఏదో విధంగా నువ్వు వీనిని బ్రతికించాలి అని అంటూ కుంతి ఇంకా చెప్పింది నీ మేనల్లుడు అభిమన్యుడు ఉత్తరతో ఉత్తరా నీకు పుట్టబోయే కుమారుని నేను చదువు కోసం మా మేనమామగారి దగ్గరికి పంపుతాను అక్కడికి వెళ్లి అతడు యాదవల ఇంట్లో ఉంటూ ధనుర్వేదము విచిత్రములైన అస్త్రాలు నీతి శాస్త్రము అభ్యసిస్తాడు అంటుండేవాడట అబ్రవీత్వైరాట మాతులం భద్రే తవపుత్ర గమ్యతి గ్రా వృష్ణకూలం ధనుర్వేదం గ్రహీషి విచిత్రాని నీతి శాస్త్రం చె కేవలం కృష్ణ మేమందరమూ వేడుకుంటున్నాం నీ మేనల్లోని మాట నిజం అయ్యేటట్లు చెయ్యి సుభద్ర కూడా అతిదీనంగా విలపిస్తూ పిల్లవాణ్ణి బ్రతికించమని అన్నగారిని అనేక విధాల ప్రార్థించింది ఆ విధంగా ఆక్రందిస్తూ ఉన్న ధైర్యం చెబుతూ కృష్ణుడు సూతికా సూతికాగృహంలో ప్రవేశించాడు ఆ సూతికా సూతికాగృహం అంతటా దాని రక్షణ కొరకై అనేక వస్తువులు దీపాలు ధూపాలు అగ్నులు ఏర్పరిచి ఉన్నాయి కొందరు ముత్తైదవులు నిలబడి ఉన్నారు బిషగ్వరులు నిరీక్షిస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ చూసి కృష్ణుడు సాధు సాధు అంటూ మెచ్చుకొన్నాడు సంతోషంతో వికసించిన ముఖంతో శ్రీకృష్ణుడు ఎలా చూసి ద్రౌపది తొందరగా ఉత్తర దగ్గరికి వెళ్లి మామయ్య మధుసూదనుడు నీ దగ్గరికి వస్తున్నాడు అని ఆమెకు చెప్పింది వెంటనే ఆమె కళ్ళు తుడుచుకుని మాట సవరించుకుంటూ వస్త్రాలు సర్దుకొని కూర్చుంది కృష్ణుడు దగ్గరికి రాగానే ఆమె దీనంగా విలపిస్తూ పొండరీకాక్ష నా పిల్లవాడిని బ్రతికించు ఈ పిల్లవాడు ఈ విధంగా పుడతాడని యుధిష్ఠరుడు గాని భీమసేనుడుగాని నువ్వుగాని ముందుగానే నాకు చెప్పి ఉంటే నేనింతకాలం పుత్రాశతో జీవించి ఉండేదాన్ని కాను అభిమన్యుడు వెనుకనే నేను కూడా వెళ్లిపోయి ఉండేదాన్ని అని అంటూ స్పృహ తప్పి నేల మీద పడిపోయింది ప్రక్కన ఉన్న స్త్రీలు ఆమెను లేవదీసి ఉపచారాలు చేసి ఓదార్చారు అప్పుడు కృష్ణుడు ఆచమనం చేసి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి ఉత్తరా దుఃఖించకు నా మాట అసత్యం కాదు ఇదిగో చూడు పిల్లవాడు జీవించాడు అంటూ ఆ శిశువుని జీవింపజేశాడు బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లిపోయింది శిశువు మెల్లమెల్లగా కదలటం ప్రారంభించాడు వాని కాంతి ఆ గృహం అంతా వ్యాపించింది ఉత్తర కుంతి ద్రౌపది సుభద్రా మొదలైన అక్కడ ఉన్న స్త్రీలు ఇతరులు కూడా చాలా సంతోషించారు అక్కడ ఉన్న వాళ్లందరూ కృష్ణుణ్ణి వేనోళ్ళ స్తుంచారు ఉత్తర లేచి కృష్ణుడికి నమస్కరించి పిల్లవాని చేత నమస్కారం పెట్టించింది కృష్ణుడు సంతోషపూర్వకంగా అనేకమైన అమూల్యరత్నాలు బహూకరించి ఆ పిల్లవానికి కులం అంతా క్షీణం అయిపోయినప్పుడు దానిని రక్షించటానికి పుట్టినావు కాన పరీక్షిత్ అని పేరు పెట్టాడు పరీక్షీణే కులేమన్యుజ పరీక్షిది నామావత్విత్యబ్రవీత్త సరిగా పరీక్షిత్తు పుట్టిన ఒక మాసానికి పాండవులు ధనభారంతో నగరానికి చేరుకున్నారు వాళ్లు వస్తున్నట్లు తెలిసి నగరం అంతా చక్కగా అలంకరించారు దేవాయతనాలలో పూజలు జరిపించారు పౌరులు వృష్టి నగరం బయటకు వాళ్లకు ఎదురేగి నగరానికి తీసుకుని వచ్చారు ప్రాసాదంలో ప్రవేశించగానే పాండవులు పూజ్యక్రమానుసారంగా ధృతరాష్టుడికి గాంధారికి కుంతుకి పాదాభివందనాలు చేసి ఇతర బంధువులందరినీ తగు విధంగా గౌరవపూర్వకంగా కలుసుకున్నారు పరీక్షిత్ వృత్తాంతం విన్న ఆ పాండవులు ఆనంద పరోశులై కృష్ణుణ్ణి పూజించి అనేక విధాలా స్థుతించారు ఇంతలో వ్యాసుడు వచ్చి అశ్వమేధయాగం చేయవలసిందిగా యుధిష్ఠిణ్ణి ఆదేశించి ఆశీర్వదించాడు వ్యాసుడి అనుజ్ఞ పొందిన యుధిష్ఠిరుడు కృష్ణుడితో పురుషోత్తమా నాదొక ప్రార్థన ఉంది దాని ప్రకారం నువ్వు నీ ప్రభావం చేత సంపాదించిన భోగాలనే మేము ఈనాడు అనుభవిస్తున్నాం పరాక్రమం చేత బుద్ది బలం చేత ఈ భూమినంతని జయించింది నువ్వే అందుచేత నువ్వు దీక్ష గ్రహించి అశ్వమేధయాగం చేయాలి అన్నాడు యుధిష్ఠుడు పలికిన ఆ మాటలకు సంతోషించి కృష్ణుడు మహాబాహు నువ్వు తప్ప ఇలా ఎవరనగలరు నీవే ఈనాడు సర్వభూతాలకి ఉత్తమగతివని నా నిశ్చయం కురువీరులలో ధర్మంచేత ప్రకాశిస్తున్నవాడవు నువ్వే మేమందరము నీకు లొంగి ఉండవలసిన వాళ్లం మా అందరికీ నీవు పూజ్యుడవు ఈ యాగం చేయటానికి తగినవాడివి నువ్వే అందుచేత నువ్వే ఈ యాగం చెయ్యి మేము ఏమేమి పనులు చేయాలో ఆజ్ఞాపించు నువ్వు ఏ పని చేయమంటే అది చేస్తాను సత్యం చెబుతున్నాను నువ్వు ఈ అశ్వమేధ యాగం చేస్తే భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కూడా చేసినట్టే భీమసేనాజున త్రవతి సుత ఇష్టవంతో భవిష్యంతి ే అశ్వమేధ ప్రయత్నాల ప్రారంభం యుధిష్ఠిరుడు వ్యాసుని వద్దకు వెళ్లి యాగ సంకల్పం ఏ ముహూర్తాన చేయవలెనో యాగానికి ఏమేమి కావాలో చెప్పమని కోరాడు వ్యాసుడు యుధిష్ఠిరుడితో రాజా చైత్ర పూర్ణిమ దివసాన యాగదీక్ష ప్రారంభం చెయ్యాలి ఏ సమయంలో ఏమి చేయాలో నేను పైలుడూ యాజ్ఞవల్కుడు చూసుకుంటాం నువ్వు పవిత్రమైన అశ్వాన్ని శాస్త్రోక్త పద్ధతిలో పరీక్షించి నిర్ణయించుకో అవసరమైన సంభారాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి పృథ్వీ మండలం అంతా చాటుతూ అశ్వం సంచరించేటట్లు దాన్ని విడిచిపెట్టు దివ్యాస్త్రంపన్నుడు మహావీరుడు అయిన అర్జునుడు ఆ అశ్వాన్ని అనుసరించి పృథ్వీ మండలంలో సంచరిస్తూ ఎదిరించిన వాళ్లను జయిస్తాడు భీమ నకులు నగరంలోనే ఉంటూ రాజ్యపాలనా కార్యం నిర్వహిస్తారు సహదేవుడు కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకుంటాడు అన్నాడు యుధిష్ఠిరుడు ఈ విషయాలన్నీ ధృతరాష్ట్రుడికి చెలిపి అతని అనుమతితో తన సోదరుడు నలుగురిని వ్యాసుడు చెప్పిన విధంగా ఆయా కార్యాలలో నియోగించాడు యుధిష్ఠిరుడు అనుకున్న శుభ యజ్ఞదీక్ష స్వీకరించాడు అర్జునుడు గాంధీవంతరించి సైన్యంతో వ్యాసుడు శాస్త్రంగా ఒక సమస్రం పాటు పృథ్వీపై సంచరించడానికి విడచిన అశ్వాన్ని రక్షిస్తూ బయలుదేరాడు త్రిగర్త దేశీయులకు అర్జునుడితో చాలా కాలం నుండి వైరం ఉంది ఆ దేశానికి సంబంధించిన ఎందరో మహావీరులను అర్జునుడు అంతకు క్రితమే కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో సంహరించాడు యుధిష్ఠిడి అశ్వమేధాశ్వం తమ దేశం సరిహద్దులకు వచ్చినదనే విషయం తెలియగానే త్రిగర్త దేశానికి సంబంధించిన రాజులు అర్జునుడి ఒక యుద్ధానికి వచ్చారు తమ తండ్రులు ఇతర బంధువులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించడం చేత ఏ విధంగానైనా అర్జునుడిని జయించి ఆ పొగ దృఢ సంకల్పంతో వాళ్ళున్నారు అర్జునుడు అశ్వం వెనుక ముందు యుధిష్యురుడు అతనికి ఇప్పటికే చాలా మంది రాజులు మొన్నటి యుద్ధంలో మరణించారు మన అశ్వాన్ని అడ్డుకుని ఎవరైనా యుద్ధానికి వచ్చినా కూడా నీవు సామోపాయంతో వాళ్లు మనకు అనుకూలుడయ్యేటట్లు చేసుకో తప్పనిసరి అయితే తప్ప ఎవరిని సంహరించవద్దు అని బోధించి ఉన్నాడు అందుచేత అర్జునుడు మీరు యుద్ధానికి ఎందుకు వస్తారు లొంగిపోండి అని వాళ్లకు చెప్పినా వాళ్లు వినక యుద్ధానికి సిద్ధమయ్యారు సైన్యాన్నంతటిని సంహరించి అర్జునుడు వాళ్లను ఓడించాడు నీవు చెప్పినట్లు చేస్తాం అంటూ వాళ్లు లొంగిపోయారు అశ్వం అక్కడి నుండి ప్రాగజ్యోతిషపురం వైపు వెళ్ళింది దాన్ని పాలిస్తున్న వజ్రదత్తుడు భగదత్తుని కుమారుడు అతడు తన తండ్రిని చంపిన అర్జునుడిపై పగ తీర్చుకుదలిచి అశ్వాన్ని బంధించాడు అర్జునుడు నివారించగా అతడు యుద్ధ సన్నద్ధుడై మదించిన ఏనుగుపై వచ్చాడు మూడు రోజులు జరిగిన యుద్ధంలో చివరికి ఆ మత్తగజం మరణించగా వజ్రదత్తుడు నేలపై ఒరిగాడు అర్జునుడు అతన్ని వధించకుండా మా అన్నగారి ఆజ్ఞ ప్రకారం నిన్ను వధించటం లేదు నీకేమీ భయం లేదు వెళ్ళి రాజ్యం పాలించుకో మా అన్నగారు చేయబోయే యజ్ఞానికి తప్పకరా అని చెప్పి విడిచివేశాడు ఆ ప్రాంతం నుండి అశ్వం సింధు దేశం వైపు వెళ్ళింది ఆ దేశ సీమలకు వచ్చిన ఆ చూసి అర్జునుడు వధించిన సైంధవుని బంధువులు సైనికులు అర్జునుణ్ణి సంహరించటానికి ఇదే సరైన అవకాశం అని తలచి పెద్ద సైన్యంతో అతణ్ణి చుట్టుముట్టారు వాళ్లు బాణవర్షంతో అర్జునుణ్ణి కప్పివేయగా అతడు పంజలంలో ఉన్న పక్షివలే కనపడుతున్నాడు స్పృహ తప్పిన అర్జునుడి చేతిలో నుండి గాంధీవం జారిపోయింది ఏమి చేయలేని స్థితిలో ఉన్న అతన్ని చూసి వీనికి ఏమవుతుందో అని దేవతలందరూ భయపడ్డారు దేవతలు బ్రహ్మర్షులు కూడా అర్జునుడికి విజయం కలగాలని కోరుకున్నారు దాంతో అర్జునుడు శక్తి పుంచుకొని చరవర్షంతో వాళ్లందరినీ ముంచెత్తాడు వాళ్లు స్తబ్దులైపోయారు భయభ్రాంతులైన సైంధువులందరూ నిలదొక్కుని మళ్లీ అర్జునుణ్ణి అనేక ఆయుధాలతో ఎదిరించారు క్షత్రియులను చంపవద్దు అన్న అన్నగారి మాట గుర్తుకు వచ్చి అర్జునుడు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు నేను మిమ్మల్ని ఎవరిని కూడా మేము పరవచితలమయ్యాం అని అంటే చాలు నేను యుద్ధం నుండి విరమిస్తాను అని వాళ్లతో అన్నాడు అయినా కూడా వాళ్లు అతన్ని సంహరించడం కోసమే సంసిద్ధులై ఉండటం చూసి మరొక మార్గం లేక అర్జునుడు విజృంభించి వాళ్లను సంహరించడం ప్రారంభించాడు ఇంతలో తుతరాష్ట్రుని పుత్రి జయద్రధుని భార్య అయిన దుశ్యల బాలుడైన తన పౌత్రుణ్ణి తీసుకుని వచ్చి విలపిస్తూ యుద్ధం నుండి విరమించమని అర్జునుణ్ణి ప్రాధేయపడింది ఆమెను చూడగానే అర్జునుడు ధనస్సు విడిచి ఏమీ అని సోదరి అయిన ఆమెను అడిగాడు అప్పుడు ఆమె పార్థ ఈ బాలుడు నీ మేనల్లోని కుమారుడు నీకు నమస్కరిస్తున్నాడు వీణ్ణి చూడు అంది వీని తండ్రి ఎవరు ఎక్కడున్నాడు అని అడిగాడు అర్జునుడు వీని తండ్రి అయిన నా కుమారుడు తండ్రి మరణించిన నాటి నుండి దుఃఖంతో ఉన్నాడు తన తండ్రిని వధించిన నువ్వు వచ్చావని వినగానే అతను మరణించాడు అతను అలా నేను ఈ పిల్లవాడిని తీసుకుని నీ దగ్గరికి వచ్చాను నీ సోదరుని నీ మేనల్ని పుత్రుణ్ణి చూడు దయచూపు అంది దుశ్శల సోదరుని ఆమె పుత్రుని పుత్రుణ్ణి చూడగానే అర్జునుడు తల వంచుకుని దీనుడే నిలబడ్డాడు అర్జున నువ్వు మూర్ఖుడైన దుర్యోధనుణ్ణి మీకు అపకారం చేసిన జయద్రథుణ్ణి మర్చిపో అభిమన్యునికి పరీక్షిత్తు పుట్టినట్టు నా కుమారుడైన సురధునికి పుట్టిన నా పౌత్రుడీ బాలుడు కహసి ధర్మ జాతయాలోహ విస్మృత్య కురు రాజ మందం జయద్రథం అభిమన్యోర్యథాజా పరీక్షిత్ పరవీర తదాయం జా మమ పౌత్రో మహాభుజ శమం కోరటానికై వీణ్ణి తీసుకుని వచ్చాను అనార్యుడు క్రూరుడు అపరాధం చేసిన వాడు అయిన వీని పితామహోణ్ణి విస్మరించి ఈ బాలుణ్ణి అనుగ్రహించు తమనార్యం రుచం సం విస్మృత్యాస్మహం ఆగస్కారిణమ్యర్థం ప్రసాదం కర్తుమర్హసి ఆమె దీనాలాపాలు విన్న అర్జునుడు గాంధారి ధృతరాష్ట్రను స్మరించి షీ ఈ క్షత్రియధర్మం ఎంత చెడ్డది దీని మూలానే కదా నేను ఇంతమంది బంధువులను చంపాను అని అంటూ ఆమెను ఓదార్చి కౌగులించుకొని ఇంటికి వెళ్లమని పంపించి వేశాడు ఆ యోధులను యుద్ధం నుండి విరమింపజేసి ఇంటికి వెళ్లిపోయింది ధనంజయుడు ఈ విధంగా సైంధవులను జయించి ఆ అశ్వం వెనుకనే వెళ్లాడు అర్జున బబురువాహనుల యుద్ధం అశ్వం మణిపుర రాజైన బబురువాహనుని దేశానికి వెళ్ళింది అర్జునుడు దాని వెనుకనే వెళ్లాడు తండ్రి వచ్చినట్టు తెలిసి బబురువాహనుడు బ్రాహ్మణులను ముందుంచుకుని అర్ఘపాద్యాధులను తీసుకుని ఎదురు వెళ్లాడు తన కుమారుడైన బబురువాహనుడు క్షత్రియుడు వలె ప్రవర్తించకుండా యజ్ఞాశ్వాన్ని అడ్డుకొనకుండా భయపడిన వాడు ఆ విధంగా రావటం అర్జునుడికి నచ్చలేదు అతడు పుత్ర అశ్వమేధాశ్వం దేశం సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు దాన్ని అడ్డుకొనకుండా దాని రక్షకులతో యుద్ధం చేయకుండా క్షత్రధర్మం విడిచి నీవు యుద్ధానికి వచ్చిన వాణ్ణి సామపూర్వకంగా ప్రతిగ్రహిస్తున్నావు ఇలాంటి వాడు జీవించి ఏమి ప్రయోజనం అని అంటూ తీవ్రంగా దూషించాడు తన భర్త అయిన అర్జునుడు బబురువాహను ఇలా తీవ్రంగా దూషిస్తుండగా అది చూసి సహించలేక ఉలూపి పాతాళలోకం నుండి భూమిని చీల్చుకుని బయటికి వచ్చి తల వంచుకుని ఏదో ఆలోచిస్తున్న పుత్రుడి దగ్గరికి వెళ్లి పుత్రా నేను సర్పురాజు కుమార్తె ఉలూపిని నీ తల్లిని నేను చెబుతున్నట్లు చెయ్యి నీకు గొప్ప ధర్మం లభిస్తుంది యుద్దం కోసం దుర్మదంతో ఉన్న నీ తండ్రితో యుద్దం చెయ్యి అలా చేస్తే అతడు సంతోషిస్తాడు అంది ఆ మాటలు విని బబురువాహనుడు తండ్రితో యుద్దం చేయాలని నిశ్చయించుకున్నాడు తీవ్రమైన యుద్ధం ప్రారంభమైంది కుమారుడి పరాక్రమానికి అర్జునుడి మనస్సులో చాలా సంతోషించాడు వానని అర్జునుడు అంతగా పీడించలేదు తండ్రి యుద్ధం నుండి విముగుడయ్యాడనుకొని బబురువాహనుడు మళ్లీ బాణాలు ప్రయోగిస్తూ ఒక తీవ్రమైన బాణంతో హృదయం దగ్గర కొట్టాడు అర్జునుడు స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు అప్పటికే అర్జునుడి బాణాలు దెబ్బలు తిని ఉన్న బబురువాహనుడు తండ్రి పడిపోవటం చూడగానే స్పృహ తప్పి పడిపోయాడు భర్త కుమారుడు కూడా రణరంగంలో పడిపోవటం చూసి బబురువాహనుడి తల్లి అయిన చిత్రాంగద రణరంగానికి వచ్చి వాళ్ళిద్దరినీ గూర్చి విలపించింది మూర్చె చెందింది కొంతసేపటికి లేచి అక్కడే ఉన్న ఉలూపితో ఉలూపి నీ మూలాన నా భర్త ఎలా మరణించి పడి ఉన్నాడో చూడు ఈ విధంగా పుత్రుని చేత భర్తను చంపించి ఏమాత్రం దుఃఖం లేకుండా ఎలా ఉన్నావు నా పుత్రుడు మరణించి ఇలా పడి ఉన్నా నాకు అంతగా దుఃఖం లేదు ఎలాగైనా భర్త జీవించాలి అలా జీవించకపోతే నీ ఎదుటని నేను ప్రాయోపవేశం చేస్తాను అని అంటూ ఆమె ఆ సవతి అయిన నిందించి ఊపిరితో ఉన్న పుత్రుని వైపు చూస్తూ భర్త పాదాల దగ్గర కూర్చుంది ఇంతలో బురువాహనుడికి స్పృహ వచ్చి లేచాడు అలా దుఃఖిస్తున్న తల్లిని నేల మీద పడి ఉన్న తండ్రిని చూసి తాను చేసిన పాపకృత్యానికి పరితపిస్తూ చాలా దుఃఖించాడు తండ్రిని చంపినందుకు ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడుస్తానని అంటూ ఆచమనం చేసి కూర్చున్నాడు ఈ విధంగా తల్లి పుత్రుడు కూడా ప్రాయోపవిష్ఠులై ఉండటం చూసి ఉలూపి సంజీవన మణిని స్మరించింది వెంటనే ఆ మణి ఆమె చేతిలోకి వచ్చింది అప్పుడు ఆమె అక్కడే సైనికులందరికీ ఆనందం కలిగే మాట పుత్ర లే దుఃఖించకు నువ్వు ఈ జిష్ణువును జయించలేదు ఇంద్రాది దేవతలు కలిసి వచ్చినా ఈయన్ని జయించలేరు నీ తండ్రికి ప్రియం చేకూర్చటానికే నేను మోహాన్ని కలిగించి మాయను ప్రదర్శించాను ఈ మహావీరుడు తన పుత్రుడైన నీవు యుద్ధంలో ఎలాండి పరాక్రమశాలివో పరీక్షించటానికే వచ్చాడు అందుచేతను నేను యుద్ధానికి నిన్ను ప్రోత్సహించాను నీవేదో పాపం చేశానని బాధపడుకు ఇతడు పురాణ ఋషి ఇతని ఇందుడు కూడా జయించగలడు ఇది మరణించిన వాళ్లను జీవింపజేసే మణి దీనితో మేం మరణించిన సర్పాలను బ్రతికిస్తుంటాం దీనిని నీ తండ్రి వక్షస్థలం మీద ఉంచు వెంటనే లేచి కూర్చుంటాడు బబురువాహనుడితో అంది వెంటనే అతడు ఆ మణిని అర్జునుడి వక్షస్థలం మీద ఉంచాడు అతడు నిద్ర నుండి లేచినట్టు లేచాడు బబురువాహనుడు సంతోషిస్తూ తండ్రికి పాదాభివందనం చేశాడు అర్జునుడు అతన్ని కౌగలించుకుని తల మీద ముద్దు పెట్టుకున్నాడు మనమిద్దరము యుద్ధం చేస్తున్నాం కదా ఈ రణరంగంలోనికి నీ తల్లి ఉలూపి ఎందుకు వచ్చారు ఏమి జరిగింది అని పుత్రుణ్ణి అడిగాడు అతడు తల నమస్కరిస్తూ ఈ ఉలూపిని అడుగు అన్నాడు ఆ మాట విని అర్జునుడు ఉలూపి నువ్వు నీ సవతి అయిన ఈ చిత్రాంగద రణభూమికి ఎందుకు వచ్చారు నువ్వు ఈ రాజు క్షేమమే కోరుతున్నావా నా క్షేమాన్ని కోరుతున్నావా నేను తెలియక అపరాధం ఏమీ చేయలేదు కదా ఈ బబురువాహనుడు కాని చిత్రాంగద గాని అపరాధం ఏమీ చేయలేదు కదా అని ఉలూపిని అడిగాడు ఉలూపి మీ ఎవరి వల్ల ఏ అపరాధమూ జరగలేదు ఇదంతా నేనే కావాలని చేశాను నా మీద కోపించవద్దు వేడుకుంటున్నాను మహాబాహు మహాభారత యుద్ధంలో నువ్వు భీష్ముణ్ణి అన్యాయపూర్వకంగా వధించావు నీవు చేసిన ఆ అధర్మానికి ప్రాయశ్చిత్తం చేసుకొనకపోతే నువ్వు నరకానికి వెళ్లవలసి ఉంటుంది ఆ శాంతి ప్రాయశ్చిత్తం ఇప్పుడు నీ కుమారుడి ద్వారా జరిగింది నీవు సిగండిని అడ్డం పెట్టుకుని అధార్మికంగా భీష్ముణ్ణి చంపినప్పుడు వసువులందరూ గంగాదేవి దగ్గరికి వచ్చి దేవి అర్జునుడు యుద్దం చేయకుండా ఉన్న నీ పుత్రుడైన భీష్ముణ్ణి అధర్మపూర్వకంగా చంపాడుగాన వానికి శాపం ఇవ్వాలని కోరుకుంటున్నావు అని ఆమెతో అన్నారు ఆమె తథాస్తు అంది వాళ్ల సంభాషణ నేను విన్నాను నేను మనస్సులో చాలా బాధపడుతూ వెళ్లి ఆ విషయం నా తండ్రికి చెప్పాను ఆయన కూడా చాలా విషాదం చెందాడు నా తండ్రి వసూల దగ్గరికి వెళ్లి వాళ్లను చాలా బ్రతిమాలగా వాళ్ళు వాని కుమారుడైన మణిపురేశ్వరుడు యుద్ధంలో వాని బాణాలతో పడగొడితే అప్పుడు అతడు శాప విముక్తుడవుతాడు అన్నారు ఈ విషయం నా తండ్రి నాకు చెప్పాడు నీ శాప నేను ఇలా చేశాను ఎందుచేతనంటే ఇంద్రుడు కూడా యుద్ధంలో నిన్ను జయించగలడు పుత్రుడంటే తానే కదా ఆత్మావై పుత్రనామాసి అందుచేత పుత్రుడే నిన్ను ఓడించాడు ఇలా చేయటంలో నా దోషమేమీ లేదు కదా ఏమంటావు ఉలూపి మాటలు విని అర్జునుడు సంతోషించి దేవి నువ్వు చేసినదంతా నాకు ప్రేమే అన్నాడు తరువాత చిత్రాంగద కౌరయ్య నాగుని పుత్రి వింటుండగా అర్జునుడు బబురువాహనుడితో చైత్రమాసం ప్రాంతంలో యుధిష్ఠిరుడు యజ్ఞం చేయబోతున్నాడు నువ్వు ఈ ఇద్దరు తల్లులతో పరివార సహితుడవై ఆ యజ్ఞానికి రావాలి అన్నాడు ధర్మజ్ఞ నేను తప్పక యజ్ఞానికి వచ్చి విప్రులకు వడ్డిస్తాను నీవు నీ ఇద్దరి భార్యలతో నా పురంలోనికి వచ్చి ఒక్క రాత్రి గడిపి నన్ను అనుగ్రహించు అని బబ్రువాహనుడు అన్నాడు అర్జునుడు అతడితో పుత్రా నేనిప్పుడు యజ్ఞదీక్షలో ఉన్నాననే విషయం నీకు తెలుసు కదా నేను పురంలో ప్రవేశించకూడదు ఈ యజ్ఞాశ్వం దాని ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది అందుచేత నాకొక స్థానం అంటూ లేదు నీకు క్షేమం అగుగాక నేను వెళతాను అని చెప్పి భార్యల అనుమతి తీసుకుని అశ్వం వెనుకనే వెళ్ళాడు మగధరాజు పరాజయం అశ్వం మగధ రాజధాని అయిన రాజగృహం ప్రాంతానికి వెళ్ళినప్పుడు మగధ దేశరాజైన మేఘసంధి దానిని అడ్డుకొని అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించాడు జరాసంధుని పౌత్రుడు సహదేవుని పుత్రుడు అయిన మేఘసంధి బాల్యం చేత ఈ విధంగా ప్రవర్తించడం చూసి అర్జునుడు నవ్వుతూ ఎవరైనా నన్ను అడ్డుకుంటే వాళ్లతో యుద్ధం చేయాలని నా నియమం అందుచేత నువ్వు ముందు యుద్ధం ప్రారంభిస్తే నేను కొనసాగిస్తాను అన్నాడు వెంటనే అతడు అర్జునుడి మీద బాణవర్షం కురిపించాడు అర్జునుడు వాటిని అన్నింటినీ ఖండించి వాణ్ణి అతణ్ణి అనాయాసంగా ఓడించాడు అప్పుడతడు వినమ్రుడై నేను ఓడిపోయాను యుద్ధం చేయను అన్నాడు చైత్రమాసంలో జరగబోయే అశ్వమేధానికి తప్పకుండా రా అని అతడితో పలికి అర్జునుడు అశ్వం ముందుకు వెళ్ళాడు సముద్ర తీరం వెంబటే ఉన్న వంగదేశీయులను పుండ్రదేశీయులను కోసల అనేక మ్లేక సైన్యాలను జయిస్తూ అర్జునుడు చేది దేశ రాజధాని అయిన సూక్తిక నగరం చేరాడు అక్కడ శిశుపాలుని పుత్రుడైన శరభుడు ముందు యుద్ధం చేసి తర్వాత అర్జునుణ్ణి సగౌరవంగా పూజించాడు అక్కడి నుండి దశారణ దేశం వెళ్లి ఆ దేశానికి రాజైన చిత్రాంగదు వశం చేసుకున్నాడు నిషాదరాజైన ఏకలవ్యుని రాజ్యం చేరి అక్కడ వాణి కుమారుణ్ణి యుద్ధంలో జయించాడు అక్కడి నుండి దక్షిణ సముద్రం వైపు వెళ్లి ఆ ప్రాంతానికి చెందిన ద్రవిడులతోనూ ఆంధ్రులతోనూ రౌద్రుడైన మహిషకులతోనూ కోళ్ళగిరి ప్రాంతీయులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ అనాయాసంగా ఓడించాడు అస్చిత ప్రయయో దక్షిణం సలిలా అణవం తి ద్రవిడైరంధ్రై రౌద్రైర్మాహిషకైరీ తోలగిరీయై యుద్ధమాసీత్రీటిన అక్కడ్నుండి అశ్వాన్ని అనుసరిస్తూ సురాష్ట్రదేశానికి గోకరన్న ప్రభాసాలకి వెళ్ళాడు అక్కడ నుండి యాదవులను పాలించే ద్వారవతి చేరాడు అక్కడి నుండి అశ్వాన్ని అనుసరిస్తూ సురాష్ట్ర దేశానికి గోకర్ణ ప్రభాసాలకి వెళ్ళాడు అక్కడ నుండి యాదవులు పాలించే ద్వారవతి చేరాడు అక్కడ యాదవ కుమారులు అశ్వాన్ని బంధించడానికి ప్రయత్నిస్తుండగా ఉగ్రసేనుడు వాళ్లను వారించాడు ఉగ్రసేనుడు అర్జునుడి మేనమామయ్యైన వసుదేవునితో కలిసి నగరం బయటకు వచ్చి అర్జునుణ్ణి కలిశాడు వాళ్ళిద్దరి అనుజ్ఞ తీసుకుని అర్జునుడు అశ్వం వెనుకనే పశ్చిమ సముద్రం తీరాన ఉన్న పంచనదం చేరాడు అక్కడ నుండి గాంధార దేశం చేరాడు ఆ దేశానికి రాజైన శకుని పుత్రుడు పూర్వవైరం స్మరిస్తూ అర్జును ఎదిరించాడు అర్జునుడు సామోపాయం చేత నివారించడానికి ప్రయత్నించిన వాళ్లు వినకుండా అశ్వాన్ని బంధించటం కోసం ప్రయత్నించాడు అప్పుడు అర్జునుడు ఆ సైన్యాన్ని సంహరించాడు శకుని పుత్రుడు అర్జునుడిపై యుద్ధానికి వచ్చాడు రాజపుత్రను చంపకూడదను నియమంతో ఉన్నాను అని అర్జునుడు చెప్పినా కూడా వినలేదు అర్జునుడు బాణంతో వాని శిరస్త్రాణాన్ని ఖండించగా అతడు పారిపోయాడు అర్జునుడు సైనికుల శిరస్సులను భల్లబాణాలతో ఛేదించాడు ఆ సైనికులలో కొందరు ఆయుధాలు ప్రయోగించటానికే భుజాలను అలా ఎత్తి ఉండగానే అర్జునుడు ఖండించాడు ఆ భుజాలు తెగి కింద పడిపోయినట్లు కూడా వాళ్లకు తెలియలేదు భుజాకేంతరైర్గా నిర్ముక్తీ పాత్రై సైన్యం అంత ఇలా నశిస్తుండగా చూసి శకుని భార్య మంత్రులతోనూ వృద్ధులతోనూ కలిసి బయటకు వచ్చి తన కుమారుణ యుద్ధం నుండి నివారించి అర్జునుణ్ణి పూజించింది అర్జునుడు శాంతించి శకుని పుత్రునితో నీవు నా సోదరుడు వంటివాడవు నువ్వు నాతో యుద్ధానికి వచ్చావు కాని నాకు నీతో యుద్ధం చెయ్యాలని లేదు నా తల్లి గాంధారి ముఖం చూసి నిన్ను వధించలేను నీ సైన్యాన్ని మాత్రమే సంహరించవలసి వచ్చింది మళ్లీ ఇలా ప్రవర్తించకు వైరం విడిచి చైత్రమాసంలో జరిగే యాగానికిరా అన్నాడు అశ్వం దేశమంతా సంచరించి హస్తినాపురం వైపు తిరిగి వస్తున్నది అర్జునుడు అశ్వంతో తిరిగి వస్తున్నట్లుగా ధర్మరాజుకు చారుల ద్వారా తెలిసింది అతడు రాజులందరినీ వశం చేసుకుని సుఖంగా తిరిగి వస్తున్నందుకు యుధిష్ఠిరుడు చాలా సంతోషించాడు మాఘమాస ద్వాదశి నాడు శుభనక్షత్ర సమయాన యుధిష్ఠిరుడు భీమ నకుల సహదేవులను పిలిచి అర్జునుడు విజయ ముగించుకొని అశ్వంతో తిరిగి వస్తున్నట్లు చారుల ద్వారా తెలిసింది వచ్చేది మాఘ పూర్ణిమ యాగం ప్రారంభించటానికి ఒక మాసమే ఉంది వేదపారగులైన బ్రాహ్మణులను మన బంధుమిత్రులను సకల దేశాధిపతులను ఆహ్వానించి వాళ్ల నివాసాలకి భోజనాలకి తగు ఏర్పాట్లు చేయించండి అని ఆదేశించాడు భీమసేనుడు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేయించాడు యథాశాస్త్రంగా కొలతల ప్రకారం యజ్ఞవాటం నిర్మించారు దీని దగ్గరగా విశాలమైన అనేక నివాస స్థానాలు కట్టించారు ఆహ్వానాలు అందుకొని అనేక ప్రాంతాల నుండి వేలకొలది జనం వచ్చి చేరారు అందరికీ సమృద్ధిగా భోజన పానీయాదుల ఏర్పాట్లన్నీ రాత్రింబగళ్లు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా పర్వతాల వంటి అనేక విధాలైన అన్నాల రాసులు పెరుగు కాలవలు నేటి మడుగులు కనబడుతున్నాయి లక్ష విప్రులు భోజనం చేయగానే దుందుఫి ఉరుము ఆ విధంగా ప్రతిరోజు మాటిమాటికి దుందుఫి మొరుగుతూనే ఉంది పూర్ణే శత సహస్రేతు విప్రాణం తాఘ నిర్ఘోషోర వివిధ దేశాల నుండి వచ్చిన రాజులందరినీ భీమసేనుడు ఆదరపూర్వకంగా వాళ్లకు తగిన నివాసాలకు తీసుకుని అన్ని విధాలా వాళ్లకు సుఖంగా ఉండటానికి తగిన ఏర్పాట్లు చేయించాడు కృష్ణుడు బలరాముడు కృతవర్మ సాత్యకి ప్రజుమ్మునుడు గదుడు నిషేధుడు సాంబుడు మొదలైన యాదవులందరూ యజ్ఞశాలకు సమీపంలో ఉన్న నివాసాలకు వచ్చి అక్కడ నివసించారు మాటల సందర్భంలో కృష్ణుడు విధిష్టరుడితో అర్జునుడు గూర్చి చెబుతూ అర్జునుడు యుద్ధాలు చేసి చేసి చాలా అలసిపోయాడు ద్వారకు నుండి వచ్చిన ఒక పురుషుని ద్వారా అర్జునుడు నాకు సందేశం పంపుతూ నీకు రెండు విషయాలు చెప్పమన్నాడు వచ్చిన పెద్దలందరికీ సత్కారాలు తగు విధంగా చెయ్యాలి ఆనాడు రాజేశూయ యాగంలో అర్ఘ్యం ఇచ్చేటప్పుడు జరిగిన గొడవ గొడవలేవి ఈ యజ్ఞంలో జరగకుండా జాగ్రత్త ఇది మొదటి విషయం రెండవ విషయం నా కుమారుడు మణిపురాధిపతి అయిన బబురువాహనుడు యజ్ఞానికి వస్తాడు అతడు నాకు చాలా ప్రేమ నా ఎందు చాలా భక్తిగలవాడు అతన్ని తగు విధంగా ఆదరించాలి అని అన్నాడు కృష్ణుని మాటలు విని ఇదిష్ఠిరుడు కృష్ణ నీవు అర్జునుడు చెప్పిన ఈ మాటలు నాకు చాలా ఆనందకరంగా ఉన్నాయి ఈ మాటలు వింటుంటే అమృతం తాగుతున్నట్లుగా ఉన్నది కృష్ణ అర్జునుణ్ణి గూర్చి ఒక విషయంలో మాటిమాటికి నేను మనస్సులో బాధపడుతుంటాను జ్ఞానం వచ్చింది మొదలు అర్జునుడు ఎంతమందితో ఎన్ని యుద్ధాలు చేశాడో లెక్కలేదు ఇంకా చేస్తూనే ఉన్నాడు అతడు నిరంతరము ఇలా ఎందుకు కష్టపడవలసి వస్తున్నదో నాకు అర్థం అవటం లేదు అతని శరీరంలో ఒక్క చిన్న అవలక్షణం కూడా లేదు ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటాడు కృష్ణ నాకు తెలియని చిన్న లోపం ఏదైనా అతని శరీరంలో ఉందా నీకు తెలిస్తే నాకు చెప్పవచ్చును అనుకుంటే చెప్పు అన్నాడు రాజా అర్జునుడి శరీరంలో ఏ లోపము ఉన్నట్లు కనపడదు అయితే వీని పిక్కల కండరాలు కొంచెం పెద్దవి అందుచేతనే ఆ పురుష శ్రేష్ఠుడు చేస్తుంటాడనే నేను అనుకుంటున్నాను అన్నాడు కృష్ణుడు నీ అశన్ను కిచిత్ సంశ్లిష్టముపలక్ష పిండకే సేయ శం పురుష వ్యాఘ్రో నిత్యమధ్వసు వర్తతే ఆ మాటలు విని యుధిష్ఠిరుడు అయితే కావచ్చును అన్నాడు అక్కడనే ఉన్న ద్రౌపది కృష్ణుడికేసి రోషంగా అడ్డంగా చూసింది ఆమె సఖుడైన అర్జునుని సఖుడు సాక్షాత్ ధనుంజయన వంటి అయిన కృష్ణుడు ఆ చూపులోని భావాన్ని ప్రతిగ్రహించాడు ష్ణా ద్రౌపదీ కృష్ణం తిరక్ సాయమైక్షత ప్రతిజ్రాహత్యాస్తం ప్రణయ సఖ్యు సఖాహృషీ కేశ సాక్షాదివ ధనంజయ ధనుంజయునికి సంబంధించిన శుభమైన ఆ కథలు విని అక్కడ ఉన్న భీమాదులు యాజకులు చాలా సంతోషించారు వాళ్ళు ఈ విధంగా అర్జునుడిని గూర్చి మాటలు చెప్పుకుంటూ ఉండగానే అర్జునుడు పంపిన దూతలు వచ్చి అర్జునుడు నగర సమీపం దాకా వచ్చాడని ధర్మరాజుకు చెప్పాడు ధర్మరాజు సంతోషించి శుభవార్త తెచ్చిన ఆ దూతకు చాలా ధనం బహుకరించాడు మరునాడు విజయోత్సాహంతో నగర సమీపం చేరాడు అతన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనాటి సగర చక్రవర్తి మొదలైన వాళ్ళు కూడా ఈ విధంగా చేయలేకపోయారు భవిష్యత్తులో కూడా ఎవరు చేయజాలరు అంటూ ప్రశంసించారు యుధిష్ఠిరుడు ఋతరాష్ట్రుని ముందుంచుకుని కృష్ణుడు భీముడు నకుల సహదేవాదులతోనూ మంత్రులతోనూ ఎదురేగి ప్రేమపూర్వకంగా అతన్ని యజ్ఞవాట ప్రాంతానికి తీసుకుని వచ్చారు ఇంతలో బ్రువాహనుడి తలుద్దరూ ఆ నగరానికి వచ్చి చేరి పెద్దలందరికీ నమస్కరించి వాళ్ల ఆదరపూర్వక ఆశీస్సులు పొందారు పాండవ సోదరులందరూ అతనికి అమూల్యమైన వస్తువులు బహూకరించారు అతడు సమీపించి ప్రద్యుమ్నుడు నమస్కరించినట్లు నమస్కరించగా కృష్ణుడు అతనికి వాత్సల్యపూర్వకంగా బంగారు నగిశీలు చెక్కిన రథము దివ్యములైన అశ్వాలు బహూకరించాడు అశ్వమేధ యాగం అశ్వం తిరిగి వచ్చిన మూడవ రోజున వ్యాసుని అశ్వమేధ యాగం ప్రారంభమైంది గరుడాకారంలో వేధి ఏర్పరచారు వేరువేరు చెట్ల కర్రలతో మూడు నిలబడ్డారు ఆయా దేవతలను ఉద్దేశించి కొన్ని పక్షులు జలచరాలు సిద్ధం చేశారు మూడు వందల పశువులు అశ్వము ఆలంభనం చేశారు యథాశాస్త్రంగా యాగం పూర్తయింది అశ్వమేధ యాగానికి భూమండలం దక్షిణగా ఇవ్వాలి ఆ విధంగా యుధిష్ఠిరుడు భూమండలానంతటిని ఋత్విక్కులకు దక్షిణగా సమర్పించాడు అప్పుడు వ్యాసుడు ఈ భూమండలాన్ని పరిపాలించవలసిన వాడు నీవే దీన్ని పాలించు దీనికి బదులు సువర్ణం దక్షిణగా ఇ అని చెప్పగా యుధిష్ఠుడు అలా చేశాడు వ్యాసుడు ఆ ధనం అంతా వాటాల ప్రకారం ఋత్వికులకు పంచిపెట్టి తన వాటా ధనం కోడలైన కుంతికి ఇచ్చి వేశాడు మామగారిచ్చిన ఆ ప్రీతిదాయం సంతోషపూర్వకంగా స్వీకరించి కుంతి ఆ ధనం అంతా దాన ధర్మాలకు వినియోగించింది అక్కడున్న ఆ యాగాన్నే గుర్చి మాట్లాడుకుంటూ చాలా సంతోషించారు ముంగిస కథ అశ్వమేధయాగంలో చేసిన అపూర్వమైన అన్నదానం మొదలైన ఘనకార్యాలను గూర్చి అందరూ ప్రశంసాపూర్వకంగా ముచ్చటించుకుంటుండగా ఒక ముంగిస అక్కడికి వచ్చింది దాని శరీరం సగభాగం సువర్ణమయంగాను మిగిలిన సగం భాగం మామూలుగానూ ఉన్నది అది వస్తూనే పక్షులు మృగాలు అడలిపోయేటట్లు గంభీరంగా అరుస్తూ మనుష్యవాక్కుతో రాజులారా మీరింతగా పొడుతున్న ఈ యాగం కురుక్షేత్రంలో నివసించిన మహాదాతైన ఉంచవృత్తి గల బ్రాహ్మణుని సక్తుప్రస్థానానికి సరిపోలదు అంది సక్తు ప్రస్థేన నాయం యజ్ఞస్తుల్యో నరాధిపాంచృత్తే ధాన్యస్ కురుక్షేత్ర నివాసిన ఆ ముంగిస మాటలు విని అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఆశ్చర్యపడ్డారు అప్పుడు వాళ్ళు నువ్వు ఎవరవు ఈ యజ్ఞం యథాశాస్త్రంగా నిర్వర్తించబడింది దీన్ని గూర్చి ఇంత తేలికగా మాట్లాడుతున్నావేమిటి అడిగారు అప్పుడు ఆ ముంగిస చెప్పడం ప్రారంభించింది కురుక్షేత్రంలో ఉంచవృత్తితో జీవించే ఒక కాపోతి ఒక బ్రాహ్మణుడు భార్యతోనూ పుత్రునితోనూ కోడలతోనూ నివసించేవాడు వాళ్ళందరూ షష్టకాలంలో ఉంచవృత్తిలో లభించిన ఆహారం తింటుండే తింటుండేవాళ్ళు ఏ కారణం చేతనైనా ఆహారం లభించకపోతే మరో షష్టకాలంలో భుజించేవాళ్ళు ఒకనాడు ఉంచవృతితో లభించిన ఒక ప్రస్థం సత్తువును ఒక్కొక్కరికి ఒక్కొక్క కుడవని చొప్పున పంచుకొని వాళ్ళు భుజించబోతుండగా ఒక అతిథి వచ్చాడు ఆ బ్రాహ్మణుడు ఆ అతిథిని సంతోషపూర్వకంగా ఇచ్చి పూజించి తాను తినదలిచిన శక్తువుల కొడవం అతనికి భుజింపమని ఇచ్చాడు అతనికి తృప్తి కలగలేదు ఆ బ్రాహ్మణుని భార్య తన భాగం శక్తువులు ఇచ్చింది అవి కూడా సరిపోలేదు తరువాత కుమారుడు కోడలు కూడా వాళ్ల వాళ్ల భాగాలు ఇచ్చారు అప్పటికీ ఆ అతిథికి సంతృప్తి కలిగింది అప్పుడు ఆ అతిథి ప్రసన్నుడై తన యథార్థ స్వరూపం ఆ బ్రాహ్మణుడికి తెలుపుతూ నేను ధర్మదేవుడను మిమ్మల్ని పరీక్షించటానికే ఇలా చేశాను ఇలాంటి విశిష్టమైన దానం మరొకటి ఉండదు దేవతలందరూ మీ దానగుణానికి తపస్సుకు మెచ్చి విమానం పంపారు దానిని స్వర్గానికి వెళ్ళండి అన్నాడు ఆ కుటుంబంలోని నలుగురు కూడా విమానారూఢులే స్వర్గానికి వెళ్ళారు వాళ్ళు స్వర్గానికి వెళ్లిన వెంటనే నేను నా బిలం నుండి బయటికి వచ్చాను అప్పుడు ఆ సక్తుల రేణువులు వాటి గంధము నీటి ఆవిరి నా మీద పడటం చేత నా శిరస్సు శరీరంలోని సగభాగము బంగారంగా మారిపోయింది నా మిగిలిన శరీర భాగాన్ని బంగారంగా ఎలా మార్చాలా నేను ఎన్నో తపోవనాలకు యజ్ఞాలు చేసిన ప్రదేశాలకు వెళ్ళాను నా శరీరం ఏమీ మారలేదు ధర్మరాజు యజ్ఞం చేస్తున్నాడని విని గంపెడ ఆశతో వచ్చాను ఇక్కడ కూడా నా శరీరం బంగారంగా మారలేదు యజ్ఞం త్వహమిమం శ్రు కురు ఆశయాప్తో నచా కాంచనీ కృత అందుచేతనే నేను ఈ యజ్ఞం ఆ బ్రాహ్మణుని సత్తుప్రస్థానికి సరితోగదు అని అన్నాను ఇలా చెప్పి ఆ ముంగిస కనపడకుండా వెళ్ళిపోయింది మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన మహాభారత మహాభారతసారసంగ్రహంలో అశ్వమేధి పర్వాన్ని శ్రవణం చేశాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మాగేణ మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త సుఖినో మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీపుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన మహాభారతసారసంగ్రహంలో ఈ అశ్వమేధి పర్వాన్ని వినిపించింది తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోలి వెంకట సుబ్బావధాని గారి కుమారుడు డాక్టర్ గోలి ఆంజనేయులు ఓం శాంతిహి శాంతిహి శాంతిహి